ందువా మాకు ఇచ్చిన సమయం పెట్టిన వదనాలు కాలం తండ్రి ఆయన దగ్గర కూడి సెటూడి తండ్రి ఆయన సాధన చేయడానికి ఆయన సమయం పెట్టిన వదనాలు తండ్రి మా జీవితంలో తండ్రి గొప్ప భాగ్యము తండ్రి ఈ రోజు నీ సన్నిధిలో కలిపి ఆయానికి వదనాలు సిద్ధ తెలుసు కనుక తండ్రి ఆయన మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానం బట్టి వాక్యం ద్వారా తది ఆయన ప్రభా తి పాటల ద్వారా ప్రభా తి ప్రార్థనలు ఆలోచించుకోవాలి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానం బట్టి ఈ లాక్డౌన్ లో కూడా మాకు చర్యలు ఇచ్చి మమ్మల్ని బలపరిచి ఇతనిధులు తండ్రి నేను ఈ సాధన పరిచర్లు మమ్మల్ని అందరినీ సంప్రీ దాన్ని బట్టి మీకు ఎంతో మీకు చూపి తెలుస్తున్నాం ఇది కాక మేము రకరకాల పరిచర్లు చేసి ఉంటామేమో సాధన పరిచర్య తండ్రి నేను మా జీవితం ఎంత ప్రాణికమైందో మాకు నేర్పించినందుకు మీకు ఎంతో మీకు చూపి తెలుస్తున్నాం తండ్రి నీకు వందనాలు తెలుస్తూ ఈరోజు సమయం ఎంత జీవనకరంగా చేయమని కేసు ప్రభుత్వంగా వేడుకుంటున్నాం యో స్తుపూ స్త్రీ నమాషయాగతి నిస్వాధీనమా యోగా స్పూ స్త్రీ నమా ప్రగతి నిస్వాధీనమా నాధనా ఆరాధనా తృతి ఆరాధనా ఆరాధనా తృతి ఆరాధనా ఆరాధనా తృతీయ రాధనా ఆ రాధనా తృతీయ Aradhana, Suthi Aradhana, Aradhana, Suthi Aradhana, Nipajalanemvadikai. Rajajnamachindi nirinane, Alamunu anachi, Adikarlanu, Adamula desi naniku. అసాధ్యమైనది ఏ మున్నీ అసాధ్యమైన యోదా యోగా తృతి గోత్ర పూష్ణమా ఇసయా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ నీతి కిరణ దశలన్నీ నీరే నడి కిరణీ నాది కుదలన్నీ నీరే నది అలతి కాల కథమ ఫలముగా పక్వ పరచిన నీకు అసహజమైనది ఏమున్నది అసహ్యమైనది ఏమున్నది యోదా స్ గోత్ర పోస్హమా ఇషయా నా ప్రగతి నిస్వాధీనమా యోగా స్త్ర పోస్హ మా నీ వార సముఖై నా జయ ముఖౌరు అత్యున్నతమైన శ్రీహాసనము నాకు ఇచ్చుటలో నీకు నీ వార సత్వముకై నా జరింది నీడైనది అచ్యున్నతమైన శ్రీనాసనము నాకు ఇచ్చుటలో నీకు అసాధ్యమైనదిన్నది అసాధ్యమైనది మున్నది యూదా తృతి గోప్రపూసి నమాత్మీయ ప్రగతి నిస్వాది నివేకరానాధనా ఆరాధనా తృతీయ ఆరాధనా ఆరాధనా తృతీయ ఆరాధనా aaradhana stuti aaradhana aaradhana stuti aaradhana aaradhana stuti aaradhana aaradhana stuti aaradhana stuti aaradhana పరుషు దండ్రి మీకు పదనాలు కృపామైడ బహునతుడేవ మీకు స్తోత్రాలైన గడిషన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీలెక్కడ నిలబెట్టినందుకు మీకు ఎంతో పదనాలు ఇది నా ఎంతో మంది చూడక చరికి వెళ్ళుండగా ప్రభావ మమ్మల్ని అందరినీ మీరు బతికింపజేసినందుకు మీకు ఎంతో వదినాను ప్రభావ మేమేమి చూడదగ్గర రుణం చెల్లించుకోలేదు ప్రభావ్వా మా జీవితకాలం మిమ్మల్ని స్థుతిస్తాం మిమ్మల్ని స్మరిస్తాం మీ యొక్క నీతిని ప్రకటిస్తాం ప్రభావ అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని విధకాలం మేము ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యాన్ని ధ్యనించకడుతున్నాం ప్రభావ మీరు ఏ విధంగా మాట్లాడుతూ మేము వేడాకి సిద్ధంగా ఉన్నాము నేను మా తలంపులు మీ తలంపులకు మేము చోటించలాగానే సేపడండి మన మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోబడలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మరోసారి ప్రభావ ఈ యొక్క వాక్యాన్ని మేము గణిస్తుండగా మీ యొక్క ఆత్మ నాటింపు సత్యాన్ని గ్రహించడా దాని ప్రకారంగా జీవించి స్వీకరించాలి ప్రభు విశ్వాసపూర్వకంగా దాన్ని మేము పాటించాలా మా జీవితాలలో అప్పుడే మా విశ్వాసం బలపడుతున్నాయి దాన్ని పాటించడమే కాదు ప్రభా సాక్షిగా ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి భయమైన భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ఈ లోకంలో ఎక్కడ సమాధానం లేదు కానీ మీలో సమాధానం ఉంది తండ్రి అందుకని బ్రహ్మ మీ చెంతకొచ్చిన ప్రభావం సమాధానం అనుగ్రహించి మీరేమై ఆనందని ఏ రీతిగా వాక్యాలను మేము పాటించాలి మా జీవితంలో మాకు పరిశుద్ధనామం ప్రార్థించున్నాం తండ్రి అందరికి కాలం యాక్చువల్ గా ఎర్లీ మార్నింగ్ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఫ్రీ ఫ్రీ వీల్ అంటారు కదా అంటే ఒక పర్టికులర్ అంశం అంటూ నేనేమి ఎన్నుకోలేదు ఈరోజు సాధారణంగా అంశం ఉంటుంది ఎందుకంటే ఒక పర్టికులర్ అంశము టైటిల్ సబ్జెక్ట్ ఐడెంటిఫై చేస్తే మైండ్ ప్రిపేర్ అవుతుంది లిజనర్స్ కి కానీ ఈ రోజు నేనైతే పర్టికులర్ గా ఒక అంశం అంటే ఏం తీసుకోలేదు కానీ హోలీ స్పిరిట్ కి సంబంధించిన విషయం ఒక ఐడియా ఒక థాట్ వచ్చేది నాకు హోలీ స్పిరిట్ మనకు ఎందుకు అనుగ్రహించబడి తర్వాత అతని ఫంక్షన్ ఏందనేది సాధారణంగా ధ్యానిస్తూ ఉంటాను ఎందుకంటే ఈరోజు చర్చ సిస్టమ్ లో పరిశుధాత్మ అంటే దయాలు వెలగొట్టగలము పరిశుధాత్మ అంటే స్వస్థత పరచగలము పరిశుధాత్మకలేని ధైర్యం ఉంటది ఇలాంటి చీస్ట మన ప్రభుత్వ తన నోటి ద్వారా చెప్పిన కొన్ని విషయాలను కొన్ని చూపించాలనుకుంటున్నా దానికంటే ముందు మతయ్య స్వార్థ పదకొండవ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మత్య స్వార్థ పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో బాప్తి వ్యూహాన్ని గురించి ఒక మాట మాట్లాడుతూ అతని మనం కూడా ఉండాలన్న విషయాన్ని హెచ్చరించిన స్త్రీలు కలిగిన వారిలో పాప్తమి కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అయినను పర్ణగ రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు కాబట్టి ప్రసవ జీవితంలో ఎందుకు మనం తగ్గించుకోవాలా నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఎంతగా చదువుకున్నావు ఎంత గొప్పవాడు అయినా ఇక్కడ చెప్పబడుతుంది మన ప్రభు హెచ్చరిస్తున్నారు పర్ణక రాజ్యంలో అన్నప్పుడు క్రైస్తవ జీవితం కదా చర్చ సిస్టమ్ పర్ణక రాజ్యం అంటే జ్ఞాపకం చేసి పెట్టం పర్లక రాజ్యం ఎక్కడ ఉంది మీ మధ్యలో ఉంది అన్నాడు అది అక్కడ ఇక్కడ ఉంది అని చెప్ప వీలు పడదన్నాడు పర్ణక రాజ్యం అది ప్రత్యక్షంగా రాదన్నాడు ప్రత్యక్షంగా రానప్పుడు అందరు పేరు చేస్తున్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వాటికి మనం ఖచ్చితంగా ఆన్సర్స్ పొందుకోలే మనుషులు సాధారణంగా వీటిని ఇవ్వలేని స్థితిలో ఉన్నారు ఈ రోజు మాస్టర్స్ అడిగితే ఎందుకు లేదర్ సమయం గడుపుతామంటారు కానీ వాటిని చర్చించడానికి వాళ్ళకి మైండ్ లేదు కానీ మనం మనకు ఆయన సన్నదనం మోకాలు నుండి ఈ ప్రశ్నలు ప్రార్థన పూర్వకంగా అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా జవాబిస్తారు అది నేను నేర్చుకున్నాను నా లైఫ్ లో ప్రతి చిన్న ప్రశ్నను చిన్న పిల్లలు పసిపోవాలి వలే పసిపి తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు విపరీతంగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల సమయం ప్రశ్నలకు జవాబులు కానీ మనం కాదు మన పిలవట్ల కాదు నువ్వు ఎటువంటి ప్రశ్న కాబట్టి పర్లోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటే బాప్తిజం ఇూహాను కంటే గొప్పవాడు అంటున్నారు అటువంటి వాడు తర్వాత పన్నెండవ చెప్పబడి ఏంటంటే బాప్తిజమిలు అంటే టూ థౌజండ్ ఇయర్స్ కదా బాప్తిజం ఇచ్చిహాను దినములు ముదురుకొని ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది మనం ఈ యొక్క వాక్యాలు జనిస్తున్నప్పుడు చర్చి సిస్టమ్ ఎందుకు అంతగా ఈ రోజు భయంకరంగా స్థితిలో ఉందంటే ఇవన్నీ ప్రవచనాలు నెరవేరుతున్నాయి మనం ఎవరిని బ్లీం చేస్తలేము దుష్టుడు ఎందుకు చర్చ సిస్టమ్గా పట్టుకున్నాడు ఎందుకంటే వాడు మన మధ్యలో పత్రికల అంక్యక్రైస్తులు మీలో నుండి బయలుదేరేది అన్నాడు అంటే వాడు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా అనేది ఒక ప్రశ్న వాడు నుంచి లోపలే ఉన్నట్టు మనకు చూస్తున్నాం ఎందుకంటే వాడికి బయట పని బయట వానిదే గదా కాబట్టి వాడికి కావాల్సింది లోపల ఆ లోపల ఎవరిచ్చారు చొరబడ్డారు పైన తో మాట్లాడుతున్నది దేవుడు పాపం ఎప్పుడు గడప యుద్ధ పొంచి ఉంటది దానికి నువ్వు అవకాశం ఇస్తే గడప దాటి నీలోనికి వస్తుంది కాబట్టి దానికి అవకాశం ఇచ్చేరు గడప దాటేటట్టు ఎవరు కయ్య వలే ఉన్న మన జీవితాలు కదా అందుకే కయ్య జీవితం ఏంది ఏషావు జీవితమేంది అందుకే మనం చూస్తాము ఆయన హెడ్లు రాసిన పత్రిక లో యుగ సమాప్తిలో ఉంటదేమో మీరు జాగ్రత్త ఒక పూటి కూటి కొరకు తన చేష్ట హక్కు నమ్మున ఏషావుటి భ్రష్ట భ్రష్టు మీలో ఉంటారేమో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి కయను తో మాట కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటే అది పొంచి ఉంటుంది దుష్ట శక్తి దానికి అవకాశం ఇస్తే అందుకు వాడు మీలో నుంచి అయితే బాత్కారంగా పట్టబడిచిందన్నెండవ ఈ రోజు మతపాల జీవితం బలాత్కారంగా పట్టబడిచినది తర్వాత బలత్కారు దానిని ఆక్రమించుకొని ఇంకా నడుస్తా ప్రాసెస్ ఇది కంటిన్యూ అవుతుంది టూ ఇయర్స్ నుంచి హిస్టరీ ఉదయ కాలం ధ్యానిస్తాను వ్యూహాను కాలం వరకు ప్రవక్తల ధర్మశాస్త్రము సహా ప్రవచించుండేను కాబట్టి ఈ యొక్క విషయం మనం అర్థం చేసుకోవాలే నేను అతన్ని తీసుకుంటాను బైబుల్ అంతా పాత కాలం ఆది మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలుకొని ప్రడంగా చివరి వచ్చిన వరకు ఇందులో జీవం ఉంది ఇది జీవ గ్రంథం అంటే ప్రతి పదంలో జీవముంది అది జీవం పనిచేస్తా ఉంటది మనం ఉన్నంత కాలం ఈ లోకంలో కాబట్టి హెచ్చరిస్తున్నది మనం చూడాలి ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసు ఉంటే కాబట్టి వీటిని స్వీకరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటున్న వాక్యాలని ఐ బిలీవ్ అని స్వీకరించకపోతే అర్థమే అంటున్నాడు ఈ సంగతి అంగీకరించటకు మీకు మనసుంటే రాబోయ్ కాబట్టి అది మాట్లాడుతున్న వాక్యం అది కానీ ఏ సంగతి చూపిస్తున్న ఈ వాక్యాలను మనం అర్థం చేసుకోవాలంటే మనకు ఏంటంటే ఐ బిలీవ్ అన్న ఆ యొక్క కమిట్మెంట్ ప్రతిసారి మనం వాక్యాన్ని తెలుస్తున్నప్పుడు ఐ రియలి బిలీవ్ ఇన్ ఇట్ లో మాస్టర్ గారు గానీ సేవకులు గాని ఎవరన్నా వాక్యాలు చెప్తా ఉంటే రిసీవ్ ఇట్ ఐ బిలీవ్ ఇట్ అని కమిట్మెంట్ చేయకపోతే మన ఫేత్ ఎట్టి పదగలేము దాని తర్వాత ఆ వాక్యం మన జీవితంలో ప్రాక్టీస్ కాదు ఎన్ని వింటున్నా మర్చిపోతామని ఆ యొక్క యాకబో భక్తుడు మనకి ఎన్ని సార్లు జ్ఞాపకం మీరు వింటున్నారు మర్చిపోతున్నారు ఎందుకు మనం మతి మరపు జీవులను అందుకే ఎన్ని మరీ జ్ఞానించండి వాటిని పాసికం ప్రగట్టుకోండి మీ కంటభూషణం ధరించుకోండి మీ బుధలునే పలకల మీద రాసుకోండి ఎంతగానో హెచ్చరిస్తూ ఉంటాడు కదా మనం కాబట్టి యోమానసు వార్త పదహారో దావే ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు ఈ విషయాలు హెచ్చరించే పదహారవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇది నేను చాలా సార్లు ధ్యానిస్తా ఉన్నాను నిన్న మధ్యాహ్నం కూడా ఇది దాని ఇది శిష్యులతో మాట్లాడుతున్నమాట ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోకముందు పన్నెండవ వచనంలో నేను మీతో చెప్పవలసిన ఇంకాను అనేక సంగతులు కలవు అంటే మన ప్రభుత్వంలో చెప్పిన చాలా కొన్ని నేను స్వీకరిస్తున్నాను ఇంకా అనేక అట్లాడు కదా అనేకమైన సంగత్తులు కలవు కానీ ఇప్పుడు నేను మీతో మీరు వాటిని విని వాటిని సహింపరంటున్నాడు అయితే నేను ఇది ఒక విషయంగా కొన్నిసార్లు చెప్తున్నప్పుడు వాక్యాలు నేను కూడా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇప్పుడున్న వాక్యాలు చెప్తుంటాయి నేను సహించకపోయేవాడిని ఇది ఏది ఈ రీతిగా వాక్యమే అయితే ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో నేను ప్రకటిస్తే కూడా కొందరు సహించకపోయేవాళ్ళు ఎప్పుడైతే ఆ రిసీవ్ అనేసి నేను వీటిని స్వీకరించి ఇతరులకు చూపించినప్పుడు ఇతరులు సహించకపోయేవారు ఆ రీతిగా డివిజన్ జరగడం జరిగింది ఆ రీతిగా మనుషులు విడిచిపోవడం జరిగింది మన ప్రభుత్వలు కూడా అనేకలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా అని ఆ రీతిగా కాబట్టి నేను మీతో చెప్పవలసిన ఇంకాను అనేక సంగతులు కలవు గానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ థర్టీ ఫార్ట్ ఇయర్స్ నుంచి దేవుని బిడల్ దేవుని సేవలు రక్షింపడ్డ జీవితాల్లో మనం అయిన స్థితిలోనే ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ విన్న వాక్యాలనే వింటా ఉన్నాం కాబట్టి తాజా మన్న ఆయన ప్రతిరోజు నూతనంగా మాట్లాడతాడు కదా నూతనంగా అభిషేకిస్తాను మీరు ఎన్నడూ కానీ విని ఎడని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి ఎందుకు ఆ రోజు శిష్యులు వాటిని సహింపలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదగలేదన్న విషయాన్ని నేను గ్రహించగలుగుతున్నాను బట్ ఆ రోజు ఒక్క శిష్యుడైన ప్రశ్న వేసింటే ప్రవ్వా లేదు ప్రవ్వా నాకు నిజంగా ఆశ ఉంది ప్రవ్వా నేను ఇంకా వినాలనుకుంటున్నాను ప్రవ్వా మరియా జీవితం అదే కదా మరియా ఎప్పుడు తన కాళ్ళ దగ్గరకు వచ్చి ఇంకేం చెప్తాడు ఇంకేం చెప్తాడని వినడానికి ఆసక్తి చూపించాడు మాట అట్లేదు ఈ రోజు ఎండ్ నువ్వు సెక్యులర్ వరల్ లో ఉన్నా గానీ నువ్వు బెలివర్ లాగానే ఉండాలా అంటే మరి ఉండాలా ఈ వాక్యంలో ప్రతి క్షణం నువ్వు జీవిస్తూనే ఉండాలా అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఆయన ఆ విషయాన్ని హెచ్చరించి నేను చూడండి అక్కడ పదహారు పన్నెండవ వచ్చినప్పుడు చివరి భాగంలో అయితే ముప్పై పదమూడు నుంచి అయితే ఆయన ఆయన అంటే ఒక వ్యక్తిత్వం వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు పర్సన్ గురించి ఇంగ్లీష్ లో హీ అనడు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ అంటే పశుతాత్మ ఒక పర్సన్ అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఆయన అనగా సత్య స్వరూపి ఒకటి సత్యం సత్యానికి సాదృశ్యమైన కదా సత్యాన్ని ప్రకటించేవాడు అన్నట్టు కాబట్టి సత్య స్వరూప్ అంటే సంపూర్ణమైన సత్యం ఏ స్వే సత్యం అని తెలుసు మనకి నేనే మార్గం సత్యం చేయమని కానీ ఇక్కడ అనిమట్ అంటే నేను వెళ్ళిపోతేనే మీకు మంచిది అయితే ఆయన అనగా సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించును అయితే ఈ వాక్యాలు మనం ఎప్పుడు జరించినా గానీ ఒక లీనియర్ ఫ్యాషన్ ఇది సైంటిఫిక్ అంట మ్యాథమెటికల్ లాజిక్ ఏంటంటే ఇట్లా రైట్ సైడ్ చదువుకుంట పోతాము ఈ అరబిక్ భాష కాని ఉర్దూ భాష గాని హీబ్రూ భాష గాని పర్షియన్ భాష రివర్స్ లో ఉంటాయి రైట్ నుంచి లెఫ్ట్ పోతాం లెఫ్ట్ నుంచి రైట్ చదువుకుంటా పోతాం ఇక్కడ ఏమందంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను అంటే ఇప్పుడు నువ్వు సర్వసతులు లేవా ఇంతకు లేవా నేనే అట్లనే ప్రశ్నించుకుంటా ఇంతకు లేని ప్రవ్వా అందుకే నన్ను సర్వసతలు నడిపించే గ్రాడ్యువల్ గానే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ కొంచెం సత్యం కొంచెం సత్యం దాని తర్వాత సంపూర్ణమైన సత్యం అంటే ప్రస్తుతం మనం సంపూర్ణమైన సత్యంలో లేము అనేది అక్కడ హెచ్చరించబడుతుంది అందుకే ఆయన వచ్చినప్పుడు మా మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించాను ఎన్నో విషయాలు ఇంకా తెలియవు బైబుల్లో నాకైతే ఒక కూడా తెలియదు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అనుకుంటా కానీ ఇంకా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నాకు కాలం పడుతుందో తెలియదు అందుకు రాపిడ్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తా ఉంటాను నేర్చుకోవడం కోరుకు ముఖ్యంగా ప్రొఫెసింగ్ సింబాలిక్స్ ఆ ఇమేజ్ రిజిస్ చూసి నేర్చుకోవడానికి రాయబడ్డ పిప్లికల్ కామెంటరీస్ అన్ని ఉంటాయి కావాలంటే ఆ కామెంటరీలో ఈ వచ్చినాస్ చేసుకుంటే టూ హండ్రెడ్స్ నుంచి ఏ రీతిగా ఈ వాక్యం ఇంటర్ప్రిట్ చేయబడింది అర్థం అవుతుంది తర్వాత ఆ టూ ఇయర్స్ లో చెప్పబడ్డ వాక్యము నీకు బయల్పరచబడ్డ వాక్యంలో విత్యాసాలు అవి సరి చూసుకుంటే ప్రభు నీ తన మాట్లాడుతున్నాడు స్వీకరించగలవు అయితే ఆయన వచ్చినప్పుడే మిమ్మల్ని సరస్పిస్తాడు లేకపోతే లేనట్టే కదా ఈ వాటి క్రిస్టియానిటీలో ఎందుకు సరస్వత్వం లేదంటే ఆమెలో వచ్చినప్పుడే అంటే ఎప్పుడు ఎక్కడకు వస్తాడైనా నీ హృదయంలోకి వచ్చినప్పుడే కాబట్టి స్వీకరించకపోతే రాడు కదా ఆయన తనంతట తానే చూడని విషయం మరియు ఆశ్చర్యము ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని విను వాటిని బోధించి ఈ రోజు ఏం జరుగుతుందో తెలియలేదంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు తెలియదు అనాయింటింగ్ లేకపోతే సంభవింపబో సంగతులను మీకు తెలియజేయడు ఎవరు గ్రహించగలిగిండ్రు ఈ వైరస్ ప్రపంచంలో విస్తరిస్తున్నది ఎవరికి బయలుపరచబడింది ఈ ఎకనామిక్ టోటల్స్ కాబట్టి పోలీస్ స్పిరి అనయింటి లేకపోతే మనకు ఇవి సాధించలే మనం ఇవి మన జీవితంలో సంభవించేందుకు మన ప్రియర్ లైఫ్ కూడా దారికి సంబంధించింది అడగాల ఆయన సరిధిలో కనిపెట్టాల బావుగా ఈ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు దయచేది ప్రార్థన ప్రతిరోజు మనకు అవసరం అన్ఫార్చునేట్లీ మన ట్రెడిషనల్ చర్చ్ సిస్టమ్స్ లో ఈ టీచింగ్స్ లేవు పర్టిల బ్యాక్గ్రౌండ్ వాటి గురించి ఏం తప్పుగా లెక్క పెడతలే కానీ దేవుడు మనకి ఇంకొక అవకాశం ఇచ్చిండే కదా ఈ రోజే ఒక మంచి అవకాశం ఎందుకంటే పిప్లికల్ గా రేపన్నది లేదు రేపటి గురించి అతిశయించడు రేపటి గురించి చింతిద్దడు ఈ రోజే మంచి దినం కాబట్టి వాటిని ఈరోజు మనం నేర్చుకోవాలా ఆయన తనంతటా తాన్ని ఏమీ బోధింపడు ఇది చాలా ఆశ్చర్యకరమైన తాను ఏది వింటాడు అంటే ఈ స్పిరిట్ విచ్న్స్ అన్నట్టు స్పిరి హోలీ స్పిరిట్ వినేవాడు అన్నట్టు అంటే ఈ లిజనింగ్ స్పిరిట్ అన్నట్టు దాని తర్వాత వాటిని బోధించేవాడు స్పిరిట్ విచ్ స్పీక్స్ అన్నట్టు స్పిరి అన్నట్టు ప్రీచింగ్ స్పిరింగ్ స్పిరి స్పిరిట్ కాబట్టి ఏం ప్రీచ్ చేస్తాడు ఏమి వింటాడంటే దేవించాలి ఇదిలో తండ్రి దగ్గర ఏమి సంభవింపబోతున్నాయో ఇక మిగటా ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయో అవన్నీ విని అవన్నీ మనకి చెప్తాడంట మనకి చెప్తాడంటే మనలో వినట్టే కదా కొంచెం కఠినమే చెప్పడం కానీ ఏమి సంభవింపబోతున్న సంగతులు మీకు తెలియాలా అంటే మటుకు సొల్యూషన్ ఉంది అక్కడ ఏ నా సొల్యూషన్ ఆహ్వానించాలి పద్నాలుగు ధ్యానిస్తున్నాను పదకొండవలేరు ఇవన్నీ అనితమైన విషయాలు చెప్పాలనుకున్న గానీ ఇది టైం కాదు అన్నాడు మళ్ళీ ఏదో టైం రావాలి కదా నేనైతే ఇదే టైం అనుకుంటున్నా ఈ లాక్ డౌన్ టైం ఇవన్నీ బయటపడతాను ఇవన్నీ తెలియకపోతే దీని తర్వాత మహాశ్రమక స్టార్ట్ అయినాక ఇంకా వీటిని ధ్యానించే అవకాశం ఒక్కసారి లాక్ డౌన్ ఓపెన్ అయిపోయినాక అన్లాక్ సిస్టమ్ అంతా అయిపోయినాక ఇంకా అవకాశం ఉండదు ధ్యానించడానికి ఇంకొక కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడు నా దగ్గర ఇంకా ఎన్నో విషయాలు నేను మీతో చెప్పాలను కానీ అవి నేను చెప్పాలని సిద్ధమన్నాను ఎందుకంటే మీరు వాటిని సహించలేరు అయితే పరిశుధాత్మడు వాటిని మీకు బయల్పరుస్తాడు అప్పుడన్నా మీరు సహించండి కాబట్టి ఒక విషయము నేను ఈ ఇమేజరీస్ కి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నప్పుడు ఆయన కల్వరిశిలలో మన ప్రాణిని త్యాగం చేసినప్పుడు అక్కడి నుంచే కదా వీటన్నిటికి మరి బయలుపరచబడినాయి మన స్టార్టింగ్ పాయింట్ అక్కడనే కదా రక్షణ అనుభవం ఇక విదయం నేను చూస్తున్నాను ఆ కపాలం అనే స్థలం అన్నాడు కపాలం అంటే గొల్గొత్తా కదా ఆ స్థలం కనుక ప్రభు శిల వేయబడ్డాడు అయితే దావిదురాజుకి సంబంధించిన విషయాలే ధ్యానిస్తున్నాను మరి డీటెయిల్డ్ గా గొల్గొత్తా ఏది ఈ గొల్గొత్తాకి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే గులియాతిని చంపిన ఆ యొక్క దావిది రాజు అయ్యుడు ఆ గులియాతి యొక్క తలని ఆ గొల్గోతానే ప్రాంతంలో భూస్థాపన చేశాడట అందుకు దానికి గొల్గోతానే పేరు వచ్చింది వాక్యం నాకు అందిస్తున్నాం గుల్గొతాన అంటే సంబంధి కదా సర్ప కదా బులియా దేవుని ప్రజలని తిరస్కరించిన వాడు దేవుణ్ణి ధిక్కరించినవాడు అప్పుడు దావిదంటున్న సర్వోన్నతని ప్రజలను సర్వోన్నతని కుమారులను తిరస్కరించే వీడవుడు సున్నతి చేయని వాడు చేయదు సున్నతి లేనివాడు దేవుని బిడెలుంచడమేంది అటువంటి రోజున దావెది రాజుకి దేవుడు అవకాశం ఇచ్చింది తల నరికించేది కాబట్టి ఆ ఎక్కడైతే తన తల నరికించబడిందో అక్కడినే ఆయన సెలవేయబడ్డట్టు మనం చూస్తున్నాం తన కాదాలు పాదాల కింద తల చితికితి వేయబడినట్టు మనం చూస్తాను ఇవన్నీ ప్రవచనాలు నెరవేరినట్టు మనం చూస్తాం అక్కడ కానీ నేను ఒక వాక్యాన్ని ఇప్పుడు చూపించేసి ముగిస్తాను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో ప్రత అధ్యాయంలో ఒక ఇమేజ్ వీటికి సంబంధించిన వాక్యం చాలా సార్లు ధ్యానించినా చాలాసార్లు ప్రకటించినా కూడా అయితే పన్నెండవ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక ప్రాఫెసి ఉంది ఇది మన టైంలో నెరవేరుతుంది అందుకు నేను దాన్ని ధ్యానించాలనుకుంటున్నాను ఏంటంటే మీకు అందరికీ ఇప్పుడు అర్థమైందా పర్లక ఎక్కడ లేదు మీ మధ్యలో ఉంది అంటే చర్చి సిస్టమే చర్చి సిస్టమ్ ఎట్లా ఉంది ఈ వాక్యం అంతా హెచ్చరిస్తుంది మనకి ఇవి ఎక్కడ గాలిలో జరుగుతుంది కాదు ప్రపంచంలో జరుగుతుంది కాదు ఇది నీ హృదయంలో జరుగుతుంది లేక నీ మధ్యలో జరుగుతుంది విశ్వాసాల మధ్యలో జరుగుతుంది విశ్వాసం ఏ రీతిగా మనకు తెలుసు రాకపోదా ఒక ఉద్యం రాకపోదా అన్న హోప్ మనకు అందరికొద్ది ఆ హోప్ తోనే ఇంతకాలం మనము దీన్ని కొనసాగించుకున్నాం నేను అయితే పన్నెండవ అధ్యాయంలో అప్పుడు అంటున్నాడు అప్పుడు నేను ఎప్పుడైనా అప్పుడు అన్నప్పుడు ప్రశ్న వేసుకోవాలి ఎప్పుడు అని అప్పుడు దానిపైన ఉన్న వచనాల జ్ఞాపకం చేస్తే ఎప్పుడు అనేది అధ్యాయము పంతొమ్మిది దశంలో మరియు పరలోక దేవుని ఆలయము తేరవడు స్టార్ట్ అవుతుంది అర్థం చేసుకోవాలి పరలోక అంటే ఇది పైన గాలిలో ఉందా లేకపోతే మన మధ్యలో ఉందా పరలోక దేవుని ఆలయము తెరవగొడుట అది ఎప్పుడు ముయబడింది ప్రశ్నలు వేసుకోవాలా మనం ప్రార్థనలో ప్రశ్నలు వేసుకోవాలా ఎందుకంటే ఇవి ఏ కామెంట్రీస్ దొరకవు నాకు తెలుసు నేనేదో ఛాలెంజింగ్ చేస్తాను నేను ఎవరిని కానీ ఎన్నో చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను ఎక్కడా ఉండవు ఇవి ఈ వాక్యాలు ఇంతమంది చెప్పింటారుగా నాకు తెలియదు కానీ నేనైతే చదువుతూ మట్టు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటాను ఎందుకంటే చిన్నవాడు చిన్నపిల్లవాడు తర్వాత త్రీ ఇయర్స్ ఒకటి విపరీతంగా ప్రశ్న వేస్తాను పేరెంట్స్ నేను అట్లనే ప్రశ్న వేస్తున్నాను నా ఫాదర్ కి పరలోక దేవుని ఆలయము తెరవబడగా అంటే అంతవరకు ముయబడిందా ఎప్పుడు ముయబడితే సరే ప్రకృతి సజానికి లాక్డౌన్ లో ఉంది అది ముయబడింది కరెక్టే కానీ రెండు వేల సంవత్సరం చూడండి అది అది తెరవబడగా ఏం జరిగింది అంటే అది మూసినంత ఒక కాలము దేవుని మందసం యాక్చువల్ గా ఇర్మియా గ్రంథం తర్వాత దేవుని మందస ఇక్కడనే కనిపిస్తుంది మనకి పదకొండవ దేము పదకొండవ పంతొమ్మిది భోజనంలో ఇర్మియాభై అనుకుంటే బహుశా ఇర్మియా గ్రంథం యాభై వద్ద చాలా సమస్యల క్రితం మందసేటకు సంబంధించి అది ఫిజికల్ లేయర్ లో అది హిస్టారికల్ గా డిస్అపేర్ అయింది ఇర్మియా కాలంలో హిస్టారికల్ ట్రేస్ ఏంటంటే ఇర్మియా గుహలో దాచి పెట్టింది దానిలోనే కాని ఇక్కడ మనకు కనిపిస్తుంది దేవుని మందసం అంటే ఇది ఫిజికల్ దా లేక స్పిరిచువల్ దా దేవుని మందసం అంటే ఏసులవే కదా ఆ మందస్పు పెట్టలు వంటి ప్రతి ఉపకరం ప్రతి వస్తువు ఏసు సాదృశం కదా బంగారు పాత్ర ఏసులకే సాదృశ్యం మన్నా ఏసుకే సాదృశ్యం చిక్కిన చిన్న అరుణులకే సాదృశ్యం పెట్టే ఏసుకే సాదృశ్యం దాని బంగారు రేకు ఏసులకే సాదృశం సమస్తం వేసుకే సాదృశం కదా కాబట్టి దేవుని మందసం అంటే ఆ పెట్టేనా లేక ప్రభువేనా ఆలయం తెరబడతనే కదా ప్రభు కనిపించింది లు ఇవి చూపించాను కానీ చాలా కాలం చాలా సార్లు వీటి గెలిచిన ఈ మెరుపులు ఏంటి ఊరుములు ఏంటి భూకంపం అంటే ఇవన్నీ స్పిరిచువల్ లేయర్స్ ఇంటర్ప్రిట్ చేసి నేర్చుకున్నాను ఇంటర్ప్రిట్ చేయడం ఆ టైంలో జరిగింది అన్నట్టు అంటే ఓపెన్ అయినాక టెంపుల్ ఓపెన్ అయినాక ఆలయం ఓపెన్ అయినాక ఏం జరిగింది అప్పుడు పట్ల ఒక గొప్ప సూచన ఇది చాలా గొప్ప సూచన గ్రంథంలో ఒక గొప్ప సూచన దాని తర్వాత అంత గొప్ప సూచన మనకి ఏమనిపించే ఈ ట్వెల్త్ చాప్టర్ ఏముందంటే అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ దాని ఆ బైబుల్ వాక్యాలు సిద్ధపడప్పుడు కూడా క్లోత్ విత్ సన్ అని ఇక్కడ మటుకు సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ అయితే కెథలిక్స్ వీటిని మేరీతో పోలిస్తారు దాని తర్వాత ఆమె గర్భవతి ప్రసవించడం మహశిష్యులు ఏ స్ప్రతో పోలిస్తారు అవి నాన్ ఇంటర్ప్రిటేషన్ ఎన్నిసార్లు ప్రూవ్ చేసిన ఎవిడెన్సెస్ తో పాటు ఎందుకంటే మేరీకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అక్కడ లేవు మన ప్రవతికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అసలేవు అక్కడ అక్కడ ఎవరికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంటే సూర్యుని ధరించుకున్నది ఒక స్త్రీ స్త్రీ అన్నప్పుడు మతపరమైన జీవితం లేక క్రైస్తవ జీవితం అని తెలుసు కానీ ఈ స్త్రీ అంత లేదు ఈ స్త్రీ ఏదైతే ఉందో సూర్యుని ధరించుకుంటే నిజంగా ఎవరిని ధరించుకోరాజికల్ లేదు స్పిరిచువల్ సూర్యుని నీతిశుడైన మన ప్రభు మన ప్రభుని ధరించుకున్న ఈ స్త్రీ ఆమె పాదముల క్రిందేముంది చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రములను ఎరిటూ ఉండేది కాబట్టి ఇవన్నీ ఇమేజరీస్ చంద్రుడు తన పాదం దగ్గర చంద్రుడు తలకి నక్షత్రములు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఏమి సూచిస్తున్నాయంటే కాలంలో సూచిస్తున్నాయి కాబట్టి ఈ స్త్రీకి కాలము తెలుసు సూచనలు గ్రహించగలదు మన ప్రభు ఏ రీతిగా ఎప్పుడు రాబోతుంది అంటే డేట్స్ గురించి మాట్లాడతలేను సూచనలు ఆమె గ్రహించగలదు ఈ స్త్రీ అటువంటి స్త్రీ ఏ తీశ స్త్రీ అన్నట్టు అంటే సంపూర్ణంగా సత్యంని ప్రేమించి ఆయనను వెడించిన స్త్రీ ఆయన కొరకు ఏం చేస్తుంది అంటే ఆ విజయబ్రదర్ ఎక్కువ మాత్రం ఈ విషయం మనకి హెచ్చరిస్తా ఉంటాడు ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించారు నీ సేవ జీవితం నువ్వు కేకలు వేయగలవా ప్రసవ వేదన అనేది మనకు తెలుసు మనకు అనేకుల జీవితాలలో యేసు ప్రభుని ప్రసవించాలా అదే కదా తల్లి ఎవరంటే నా తల్లి ఎవరు నా తండ్రి చిత్రాన్ని నెరవేర్చే వాళ్ళని అంటాడు కాబట్టి ప్రసవ వేదన అంటే ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభుని తీసుకొని రావడం అటువంటి ప్రసవ వేదన కేకలు వేయడం అంటే మీ ఆ హృదయం మాట్లాడి వేదనతో ఘోషిస్తుంది అన్నట్టు ఏ రీతిగా నేను ప్రసవించాను ఏ సుప్రభుని ఇతరుల జీవితాలలో ఎట్లా ప్రసవించను సంఘం నా ఇది లేనట్టుంది పరిస్థితి కానీ ఈ స్త్రీ రీతి ఉంటుంది అది గొప్ప సూచన తర్వాత ఏమైంది దాని తర్వాత ఏమైంది అనేది మూడవ అష్టంలో ఇంకొక సూచన ఈ చూడండి ఇప్పుడు మీరు అర్థం తీసుకోండి ఇంకొక సూచన ఉంది ఏందా సూచన ఇది గొప్ప సూచన కాదు కాని ఇంకొక సూచన అది ఇదిగో ఎర్రని మహాఘట్ట సర్పం మీరు చెప్పండి ఇప్పుడు పర్లోకంలో ఈ మహాఘట్ట సర్పం ఉంది ఈరోజు అంటే ప్రకృతి సహజంగా చేస్తే ఆల్రెడీ పడివియబడింది కదా మళ్ళీ ఇది ఏ పర్లోకం గురించి మాట్లాడబడుతుంది ఇది ప్రశ్నల మొత్తం ప్రశ్నలతోనే మన కాలం కడిపేస్తే సన్నిధి లేదు ప్రభు సన్నిధి వాటికి జవాబులు ఎందుకు మనం ప్రశ్న కాబట్టి నా జవాబు ఇస్తలేదు కాబట్టి నేను మాకు ప్రతిదీ ప్రశ్న ఉంటాను ఈ మహా సర్పం అంటే మీకు అందరు తెలుసు సైతానని ఫిజికల్ లెవెల్ చూస్తే మీకు డ్రాగన్ అంటాను ఇంగ్లీష్ లో రెడ్ డ్రాగన్ రెడ్ డ్రాగన్ అంటే మీకు ఆ రీతికి ఇంట్రబ్యూట్ చేయడానికి వీల్లేదు రీతిగా చేసుకుంటారేమో సేవకు సేవ జీవితంలో అనేక మంది వెస్టర్న్ కంట్రీస్ అయితే దానికి ఏడు తలలను పది కొమ్మలను ఉండేను దాని తల మీద ఏడు కిరీటంలు ఉండేను ఇవన్నీ రాజులకు సాదోషం ఇది వేరే సూచనంటే మతపరమైన జీవితంలో ఎట్లా తయారైందనేది పోవద్ది ఒక ఏడు తలలు అంటే తల అంటే మీకు తెలుసు లీడర్ అన్నట్టు ఏడు తలవస్ అంటే కాదు న్యూ టెస్టిమెంట్ అంతా ఈ సింబాలిక్స్ చూసినప్పుడు ఒక వ్యవస్థకి సంబంధించిన మనం చూస్తా ఉంటాం ఈ స్త్రీ కూడా ఒక వ్యవస్థనే కదా మంతపరమైన జీవితం నుంచి బయటికి వచ్చిన ఈ యొక్క సేవకు సేవకు అయితే ఈ ఘటశిల్పం ఏం చేస్తుంది అన్నప్పుడు నాలుగో నేను వాకి ముగిస్తాను దాని తోక ఆకాశ నక్షత్రం లో మూడవ భాగం వేడిచి వాటిని భూమిలో పరిస్థితి మీకు తెలుసున్న ఆకాశ నక్షత్రం అంటే రక్షింపబడి ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేస్తున్న వాళ్ళు ఆకాశ నక్షత్రం యోగల పెద్దలు చూస్తాను ఆకాశ నక్షత్రం గురించి వీళ్ళందరూ ఏరీతిగా బుద్ధిమంతులు అయితే ఏరీతిగా దేవునిపడేసం దేవుని సరైన ఆకాశ నక్షత్రాలను వాళ్ళని బెరుస్తారని వారి అందరినీ ఏడ్చి పడేస్తుంది హెడ్ టైంస్ లో చర్చలు జరుగుతుంది ఇదంతా గొప్ప గొప్ప సేవకులని వాడు ఈడ్చికి భూమిస్తున్నాడు వాడి తోపకి దొరుకుతున్నారు వీళ్ళు అగైన్ సెకండ్ ఇమేజ్ ఫోర్త్ పార్ట్ లో కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిష్యులు మృంగివేయని ఆ గతంలో నిలిచిండే మొత్తం అధ్యయనం చేసి చరటిస్తున్నాను ఆ స్త్రీని వీడు ముట్టలేడు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు అటువంటి సేవకులని వీడు ముట్టలేడు తర్వాత ఎవరిని ముడతాడో అక్కడ చూడండి ఎవరిని శ్రమలో పెడతాడు క్లియర్ గా రాయబడింది ఆ స్త్రీ మగు శిష్యుని కానింది ఈ మగు శిష్యులు ఎవరంటే కాంబ్రిగేషన్ నేను చాలా సార్లు ఇంటర్ప్రిటేషన్ చెక్ చేసుకున్నాను మగ శిశువు ఎవరంటే కాంగ్రిగేషన్ కాంగ్రిగేషన్ ఉపమన రీతిగా చెప్పాలంటే యేసు ప్రభుని కాంగ్రిగేషన్ తీసుకొని రావడం మనుషులకి సువార్త ప్రకటించినప్పుడు వారి జీవితంలో ప్రభుత్వం ప్రసవించడం మన సేవ జీవితం అయితే ఆ మొగ శిష్యుని మిగిలానికి వీడున్నాడు ఎందుకంటే స్త్రీని వాడు ముఖ్యలేడు కాబట్టి అక్కడ ఉంది అదే వాక్యం నాలుగవ శను సమస్త జనం ఇనుప దండంతో ఏలినై ఆ మొగ శిశువు అంటే ఒక్క క్రైస్తవ శను మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాల కానీ వీడు పరిపాలించని కూడా చేస్తున్న వాక్యం ఆమె కనగానే ఆమె శిశువు దేవుని యుద్ధకు ఆమె సింహాసనం కోల్పోబడినంటే మతపరమైన క్రైస్తవ జీవితం బైబిల్లోస్టమ్ అంతా హతసాక్షులవుతారు శ్రమల కాలంలో అందరు మరణించి వీరందరూ ఎవరని బాప్సెత్తి యూహాన్ భక్తుడు అడుగుతున్నాడు దూత అడుగుతున్నాడు యూహాన్ భక్తుడు నాగలను మీకేసే వీళ్ళందరూ మహాశ్రమలలో గొడపిల్ల రక్తంలో వారి వసతుకొని వచ్చిన వారు ఆ ప్రాఫెస్ దానికి సంబంధించింది వీళ్ళందరూ మరణించి అత సాక్షులై ఆయన సన్నిధికి చివరికి వస్తారు ఎవ్రీ బీ విల్ డై అని చెప్తే కొంచెం భయపడతారు కదా చర్చ సిస్టమ్ బట్ ప్రిపేరేషన్ చేయకపోతే ఎట్లా ఎనిమిది ఆరో వచనంలో దేవుని సింహాసనం దిగ్గర కొనిపోబడతారు ఆ కాంగ్రికేషన్ అంతా ఆరో వచనంలో ఆ స్త్రీ అరణ్యకు ఈ సేవకులు ఎట్టి సైతం దొరకారు అనేది ఆరో వర్షాలు చెప్తాను వారు బియ్యి వెయ్యి రెండు వందల ఆరువది దిన పోషించమేజరీస్బాలిక్స్ వెయ్యి రెండు వందల దినములు అంటే కాలకులేట్ చేసుకుంటారు ఎన్ని ఇయర్స్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఆమె పోషింపు దేవుడు ఆమెకు ఒక స్థలం స్థిరపరచున్నాడు ఆమె ఎప్పుడు కాపాడుతుంటాడు దేవుడు ఇటువంటి సేవ జీవితంలో ఉన్న ఎప్పుడు ఆయన కాపాడుతూ పోషిస్తుంటాడు కాబట్టి మనం భయపడడం నేనైతే త్రీ పర్సెంట్ వాడు ఆ స్త్రీని ఏం చేయలేకపోయాడు ఎక్కడ నేను మరోసారి చూపిస్తూ వాక్యాన్ని ముగిస్తాను చూడండి పదిహేను అంటే ఆ మూడున్నర సంవత్సరాల తర్వాత జరిగిందంటే ఒకరిగా కొంతకాలం తర్వాత పదిహేను కావున ఆ స్త్రీ ప్రవాహం కొట్టుకుని పో సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహంగా వెనకరక్కిందంటే ఇవన్నీ సింబాలి డ్రాగన్ నీళ్లు కక్కుతున్నాడు నది ప్రవాహం కానీ ఈ స్త్రీ ఆ నీళ్ళ పడి కొట్టుకుని పోరు ఎందుకంటే నాకు ఇంటర్ప్రిటేషన్స్ జేమ్స్ రామ్ నంబర్స్ వాడినప్పుడు ఈ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ దొరుకుతాయి కామెంట్ రేసుకోబోద్దు అక్కడ నేను ఏం గ్రహించగలిగిన అంటే ఈ స్త్రీ సేవ జీవిత విధానం ఎట్లుంటుందంటే సర్పము కక్కేడని వాడి నల వాడి నోట్ల నుంచి వచ్చే జీవం ఆ జలము అది మృత సాదృశ్యం అదంతా అబద్ధ బోధ అబద్ధ దర్శనాలు అవి ఈ స్త్రీ ముట్టలేవు ఎందుకంటే స్త్రీ కాలం గ్రహించగలిగింది అవి చూడగలుగుతుంది భవిష్యత్తులో ఏం కాబట్టి వీడు దుష్ట శక్తి అపవాది వాడు కక్కిన యొక్క అబద్ధ వాక్యాలు అబద్ధ బోధలు ఈమె ముట్టలే కానీ ఏం భూమి ఆ స్త్రీకి సహకార అయి తన నోరు తెరిచి ఆ ఘట తన నోట నుండి దొరికిన ప్రవాహం నుంచారు భూమి అంటే మతపరమైన జీవితం అంటే సగం సత్యం సగం జీవితానికి అబద్ధ బుధలు స్వీకరిస్తున్నారు గానీ ఈ స్త్రీని ముట్టలేదు అన్నట్టు ఎందుకంటే ఆ రీతిగా కాపాడుతూ వస్తున్నాడు అయితే అప్పుడు పదిహేడు వస్తున్నాలు నేను వాక్యానికి ఆ ఘట తన నోట నుండి దొరికిన ప్రవాహం ను ఆ సాక్ష సంతానం అవగశిశు ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చూడకాయ బయలువని సముద్రక్రీరంగా నిలిచాడు వాళ్ళందరి చప్పటకు వాడికి అధికారం ఉందన్నప్పుడు మన తర్వాత చూస్తాము ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ ఇమే చర్యలు ఏముందంటే మతపరమైన జీవితంలో నుంచి బయటకొచ్చిన ఆ యొక్క స్త్రీకి సంబంధించిన బోధం చూస్తున్నాం ఇవన్నీ ప్రభుత్వ ఎవరు మనం చూపించగలరా ఆ నిరీక్షణతో మనము ఆ ప్రజా కేకలు వేస్తున్నాము అనేకల జీవితాలలో ఈ యొక్క సత్యాలు చూపించాలని ప్రభుత్వం నడిపించాలన్న ప్రయాసం మనలో ఉంది మన అటువంటి ప్రయాస పడుతుండగా ఆయన ఖచ్చితంగా మనం కాపాడుతున్నది అదొక హోప్ నిరీక్షణ మనల్ని పోషిస్తారని ఉంది కాబట్టి రేపటి గురించి భయపడం భవిష్యత్తులో ఏం జరగబోతుందని భయపడం మనం అనిరీక్షణ మనకు అప్పగించబడ్డ ఆ యొక్క సేవని కొనసాగిస్తూ మన జీవిత కాలం మనం దీన్ని ముందుకు తీసుకుని వెళ్తాం అలా అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాల యశకృష్ణ మనం ప్రార్థిస్తాం పరుషుధర వండ్రి మీకు నేను అనేక పర్యాలు మీరు హెచ్చరించినారు ప్రభు ఎన్నో విషయాలు మీరు చెప్పాలనుకుంటున్నారు కానీ మీరు సహించలేరు అంటున్నారు ప్రభు కానీ ఎప్పుడు ఎంతో కాలం అయిపోయింది మా జీవితాలలో ప్రేమ సహించాలని తీర్మానించుకున్నాం ప్రేమ సహిస్తాం చెప్పండి అన్నింటి స్వీకరించాలా వాటిని నేర్చుకోవాలి వాటిని గ్రహించాలా అన్నింటికి మేము చూపించాలా ప్రతపరమైన జీవితంలో చూపించి వారిని సత్యం నడిపించాలా అటువంటి సేవ జీవితం మా అందరికి అనుగ్రహించి మీరేనందమే కృష్ణ ప్రపంచ ముగింపులో సంఘం యొక్క పరిస్థితి ఏ విధంగా మతపరమైనటువంటి ఆ క్రైస్తవ జీవితం ఏ విధమైన పరిస్థితులు అనుగ్రహించబోతుంది ప్రవచనాపక భక్తులు ప్రవచనాపకంగా రాసినటువంటి ప్రపంచ భవిష్యత్తును మన సంఘ పరిస్థితి ఆ కొట్టబోయేటువంటి మౌిష్యు ఆ పశువేదన అందించినటువంటి ఆ స్త్రీ ఆ భూమి పరిస్థితుల గురించి ఒక గొప్ప హెచ్చరికతో కూడినటువంటి ఛాలెంజ్ తో కూడినటువంటి విషయాలు మళ్ళీ మనము ఈ విమానాలలో ఆ వారి యొక్క బయకమైనటువంటి ఆ బోధలు ఆ పొంద యొక్క పరిస్థితుల నుంచి మన కాపాడుకుంటూ కొడుకు తెలియచిన వారు ఆ బంకర చముల నుంచి విమర్శించినటువంటి తప్పించుకొని ప్రభున్ని కలుసుకోవాల్సిన ఆ గొప్ప రాజ్యంలో మనం అడిగితాల్సిన కార్యము మనం మాత్రమే తప్పించుకోవడం కాదు కానీ ఇంకా చాలా మంది నశించుకోతున్నటువంటి వాళ్ళు తప్పించినటువంటి వారిని కూడా మనం చేతలేనంత వరకు వారిని తప్పించే ప్రయత్నం రక్షించే రక్షణ నడిపించే ప్రయత్నం మనం సో ఎలాంటి అద్భుతమైనటువంటి ఈనాడు ఈ రోజుల్లో వచ్చినటువంటి ఈ బాధలు దేవుడు అనుభవించాలి దేవించిన ఎన్నికలుగాక ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు కొన్ని డౌట్స్ నాకు సార్ అది మనం చేసిన తర్వాత నేను పర్సనల్ కాల్ చేసి అడుగుతాను ఇప్పుడైతే మనం ప్రార్థనలో కొనసాగుతాను ప్రయత్నించబడినటువంటి వారి వన్ బై వన్ అంశాలు ఈ హండ్రెడ్ డేస్ లాక్ డౌన్ టైంలో ఈ పీరియడ్ మనం చేసిన ప్రార్థనలు ప్రయాసార్థము కాలేదని దేవుడు దానికి విజువల్ గా కొన్ని కార్యాలను చేస్తూ సో మన జాష జాషు వాళ్ళు కనివండి రైతు గారి కనివ్వండి మన డానిస్ వాళ్ళు కనివ్వండి ఆ ఇంకా చక్రవర్తి గారి ఫాదర్ కనివ్వండి ఇలాంటి వాళ్ళ జీవితాల్లో మరి భయము ఆందోళన లేకుండా అద్భుతాలు చేసి బయలు జీవి నడిపించిన విధానం అద్భుతం అమోదం వాటి అన్నింటినీ మన జీవితం మన జీవితాల్లో కూడా ఆస్వాదకరమైన వాడుకుంటూ వచ్చారు మన సముద్రంలో రోజు మీద ఆస్వాదకరం పెరిగింది ఆ సిక్స్ మెంబర్స్ ని మందిని కూడా కాబట్టి కాల్ చేసుకుంటే మనం ఒకరు మనం ప్రాబ్లం చేద్దాము సో మన ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం సార్ ఎవరు మన చక్రవర్తి గారు మొన్న వాళ్ళు ఉన్నట్టుగా మా తండ్రి సర్వాధికారి సర్వకృపానికి మహాతంగత పరిశుద్ధి ముఖ్య నివాసి ఆయన జీవాధిపతి జీవకు ముక్తి పదార్థ ప్రభావమైన పాదాసీతం ఎందుకు తండ్రి మరి ఒకసారి మరి ఒక రోజు యన ప్రభావం మరియు ఒక ఉదయ కాల సమయం అందుకు తండ్రి పూర్తిస్తూ హెచ్చిస్తూ కనపరుస్తూ కొనియాడుస్తూ కన్నపిస్తున్నాయన దీ ప్రియ కుమారుడు మరక్షణ అత్యున్నత నామం శ్రేష్టమైన నామం ఉన్నతమైన నామం బలమైన నామ తండ్రి నీ పాదించున్నా ప్రభావ ఎంత గొప్ప దేవుడు తండ్రి ఎంత దాక్షణ్య పూర్ణుడో ప్రభావా కరుణా కటాక్షములు చూపించే మా తండ్రి మా ఏడు దినదినీకు నూతనంగా పుట్టిన బట్టి ప్రభావ స్థితి స్తోత్రం నేను చెల్లించుకుంటున్నా మా తండ్రి ఆయన ప్రభావ మా ప్రార్థనలన్నీ ఆలోచించి మా ప్రార్థనలు తిరిగి వాటికి అవకాశించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా మా దేవాహమాతీ గురించి ప్రార్థించిన ప్రభావాన్ని స్వచ్ఛపరిచారు తండ్రి నాయనం చల్లించుకుంటున్నాం మా దేవ ప్రభావం తండ్రి అనేకుల జీవితాల్లో మీరు ఆశ్చర్య కార్యములు చేశారు ఈ నల్లి మాటను ప్రభావం ఆలకించే దేవుడు బొర్రులు తినే దేవుడు గుడిదలు దయచేసే దేవుడు తండ్రి మీకు స్తోత్రం చల్లించుకుంటున్నావు మా దేవ మా నాయన తండ్రి ముఖ్యంగా దయచేసే తప్ప రక్షణ భాగ్యం పట్టిస్తూ ఆ నిత్య రాజ్యంలో ఆయన రాజ్యంలో ప్రభావ హిమరాజ్యంలో తండ్రి సభకు తండ్రి అందులో పాల్పొట్టున్నాయ్ చేసిన ప్రత్యం ఆయన అంధకార సంబంధమైన అధికారంలోని సభ మమ్మల్ని విడుదల చేసి మీరు ప్రేమించిన కుమారు రాజ్యం నివాసంలో మమ్మల్ని చేసిన ప్రస్తుతం ఆయన తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో తండ్రి మమ్మల్ని పరివాదస్తులుగా చేసినంత చెల్లించుకుంటున్నా తండ్రి నాయన ప్రభా మీ కార్యములు ఎంత గొప్పది ప్రభావిం పదో నింపజానని కార్యము అద్భుత ఆశ్చర్య కార్యము తండ్రి ఈ మంటి పాత్రల్లో ఈ నరులో ప్రభుత్వాలు మీరు నింపున మీ మా ఐశ్వర్యం తండ్రి మీకు విలాదిస్తున్న స్తోత్రంగా చెల్లించుకుంటున్నా మా దేవుడు మీకు స్తోత్రం ప్రభా మేము గ్రహించాలని అనేక సత్యాలను మీ ఆత్మ ద్వారా ప్రభావం మాకు నలుగురు చేస్తున్నందుకు స్థోత్రం చదివించుకుంటున్నాం మా దేవ మా తండ్రి ప్రభాన మీ వాక్యం ఎంతో మరుపుతున్నాయి అందులో ఎన్నో సత్యాలు దాగున్నాయి ప్రభా నాయన తండ్రి అని మాకు అర్థం ప్రవచన వాక్యాలు ఉన్నాయి ప్రభావి ఎంతో లోతైన ప్రభా అవి ప్రభాయ మాకు అర్థం పైత కాదు నాయన తండ్రి తద్వార ప్రభ మేము రాబో రోజులకు సిద్ధకూడగలం నా పిల్ల ప్రతి విధమైనటువంటి నాయన పరిస్థితులను ఎదుర్కొనటానికి నిలబడటానికి ప్రభావం బలపరుస్తుంది తండ్రి నాయన తండ్రి వెళ్ళి మరి అలాగ ప్రభావి మాటలు జాగ్రత్తగా గ్రహించి తండ్రి అంతలో ఉన్న లోతుని తెలుసుకోవటానికి మర్భాన్ని తెలుసుకోవటానికి మాకు సహాయం చేయండి నా బావే మమ్మల్ని బలపరుస్తాయి ప్రభా ఆయన పరిస్థితులు కానీ ఏమి ప్రతి దాన్ని తండ్రి విశ్వాసంతో అది ఎదుర్కొని ముందుకెళ్ళదాం చేయగలిగితే నాయన స్తోత్రులు అదే మా తండ్రి బాబా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు తండ్రి సహాయం చేయండి ఈ యొక్క కరోనా లో నాయన భయంకరంగా విస్తరిస్తుంది అది తండ్రి రోజు రోజుకి దాన్ని రూపం మారుస్తుంది అది ఎంతో భయంకరంగా ఉంది గబా నాయన సహాయం చేయండి దాని ప్రభావ ఎవరు గుర్తించలేకపోతున్నారు బాబా అందుకంటే ఇప్పుడు అది ఏ ద్వారా ఏ బోన్ అంటున్నారు తప్ప సహాయం చేయండి బాబా నాయన తండ్రి ప్రభా అది ఎవరికి అర్థం కావట్లేదు దాన్ని ఎవరు మమ్మల్ని కనుగొనలేకపోతున్నారు బాబాయన మీరు మాత్రం కస్టడీ చేయగలరు మీరు మాత్రమే దాన్ని ఆపబో తండ్రి బాబా సహాయం తమను క్షమించారు దాన్ని ప్రపంచ మీరు లేదు నిర్లక్ష్యంగా ప్రభావ ప్రజలు జీవిస్తున్నారు సంఘాలు తప్ప తమ బాధ్యతను తమ పదని ప్రతి విశ్వాసు పెద్దలు అందరూ కూడా బాబా నాయన తండ్రి మేము చేయాల్సినంత పని చేయకుండా మేము నాయన తండ్రి మీ పాదం ఉండాల్సిన సమయం మీకు ఇవ్వాల్సిన సమయం ప్రభాయన ప్రతి చోట ప్రభా దృష్టి తండ్రి రకరకాలుగా ప్రభావ అదే నిర్లక్ష్యము అదే ప్రభానయన స్వార్థము తండ్రి స్వయము ఇవన్నిటి వలన తండ్రి ఇంకో నష్టాన్ని తెచ్చుకున్న ప్రభావితం నుంచి విడుదల విమోచన దయచేసి మమ్మల్ని తిరిగి తండ్రి ఇతర ఏ విధంగా సమకూర్చో అట్లా సమకూర్చాల్సింది ప్రార్థిస్తున్నావు నాయన సహాయం మా దేవ ప్రభావ కరోనా భారత్ పట్టుబడిని జ్ఞాపం చేసుకుని తండ్రి విక్టోరియా భర్త గారు అదేవిధంగా జానీ కరోనా బాధపడ్డ ఆరోపించిన సహాయం చేయండి చేయండి వారిని బలపరచండి అదేవిధంగా వెంకట సుబ్బయ్య గారికి గొప్ప నెగిటివ్ ప్రభుత్వం బలపర్చింది హతండి గొప్ప మీ వాక్యం తండ్రి విశ్వసించింది మీ అందరి విశ్వాసం ఉంచి గొప్ప మంత్రి సహాయం చేయండి అదేవిధంగా ఆయన చక్రవర్తి గారి గారు జయరావు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ లేదా గురించి ఎంతో టెన్షన్ లో ఉండగా ప్రభావ ఆ యొక్క రిపోర్ట్ నెగిటివ్ వచ్చిన మా దేవస్థానం ప్రార్థనలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం సంపూర్ణంగా ప్రవర్తన జీవితాన్ని మీకు సమర్పించుకుని హత్తుకుని ప్రభుత్వ ఈ లోపంలో జీవించడానికి సహాయం చేయండి ప్రభుత్వ వేరే సమస్యలు నడిపించవలసి ప్రార్థిస్తున్నాం ఇంకా ఎవరెవరు ఏ ఏ పరిస్థితిలో ఉన్నారో కరోనా బాధ్యులు ఎంత మంది పడ్డారు మన శరీరం చేసుకుంటూ సహాయం చేయండి ప్రభుత్వం ఇంకా అనేక సమస్యలు రైతుల సమస్యలు ప్రభుత్వాన్ని రైతులు తండ్రి ఆ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ పెద్ద అంతేకాకుండా మన ప్రాహి యొక్క సంఘ ఆరాధన అంటే వీటన్నింటిలో దగ్గర సహాయం చేయాలి ఇబ్బందులు కరగకుండా మీ ఆరోగ్యం జరిగినట్లు సహాయం చేయండి ఈ రోజుల్లో ప్రభావ మీ స్వార్థ ప్రభుత్వ ఏ విధంగా ప్రచురించబడాలి ప్రభావ టెక్నాలజీ ప్రేమించి ఆయన వాట్సాప్ మరియు మెసేజెస్ ద్వారా ప్రభుత్వ మీ స్వార్థ వెళ్తుండగా సహాయం చేసి అది ప్రభావ మీరు నిర్ణయించుకున్న వారికి వెళ్ళే బలమైన కార్య వాళ్ళ హృదయం వచ్చేసి వారు మీ వైద్యులు సహాయం చేయండి తండ్రి ఆయన మీరే వాళ్ళని నడిపించవలసిందిగా పెట్టుకుంటున్నా ప్రభావాలలో ఆయన బాలజన జరిగిన స్వార్థ కూట స్తోత్రం తండ్రి ఆ రోజు ప్రభుత్వ మాట్లాడిన మాటలను బట్టి స్వపూర్వం చేయండి ప్రభుత్వ చేతులు ఎక్కువ చేసుకుంటారు దర్శించండి కదిలించండి ప్రభుత్వ వారికి వెలుగు ప్రసాదించండి సత్యాన్ని చూపించండి ప్రభుత్వ మీరు ఆకర్షించుకోవాల్సింది వేడుకుంటున్నాం ప్రభునైనా మిమ్మల్ని నమ్ముకొని పాపం ఒప్పుకొని నూతన జన్ బాను నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నా మా దేవ మా తండ్రి ప్రభావ జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వ ప్రాంతాల్లో జరుగుతున్న దేవించి ఆస్వాదించాల్సింది ప్రార్థిస్తున్నా సంఘాల్లో జరుగుతున్న పరిచయం ఉద్యమించి ఆస్వాదించండి ప్రభావ ఈ రోజుల్లో కూడా తండ్రి తండ్రినైనా అనేక సంఘాలు పిలువబడినాయి తండ్రి బొబ్బా అక్కడ ఆరాధన బలంగా జరిగినట్లు సహాయం చేయండి తను ప్రభు ఈ యొక్క జ్ఞాపం చేసుకున్నామా తండ్రి దాశో ప్రార్థిస్తున్నాం చేయండి తండ్రి ఆ కంటి చూపు ప్రార్థిస్తున్నాం ఆ చూపు కాపీ ఉన్న తొలగించిటి బలపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి చూపు వేడుకుంటున్నాం మా దేవుడు సహాయం చేయని పడిని జ్ఞాపం చేసుకోండి అదేవిధంగా నాదడు గారు మానాడు చిన్న దాశ గురించి ప్రార్థిస్తున్నారు గుండెండి సస్పరచండి బలపరచండి హాస్పిటల్ తీసుకెళ్దండి పుస్తకం చెల్లించుకుంటున్నాం చూపించండి సంపూర్ణ ఆరోగ్యం శక్తి బలం చేయండి సంపూర్ణంగా మా దేవనో తండ్రి మామూలు లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ప్రేరేపించి ప్రార్థించడానికి అనేక విషయాల గురించి అంటే మాలో భార్య ప్రభా ఈ విధంగా తండ్రి ప్రభావైన తండ్రి ఇదంతా మా ప్రార్థనలు మామూలు మా యొక్క యాచనలు ప్రభావ విన్న ప్ఞాపనకి జవాబిచ్చే దేవుడి మీకు చెల్లించిన ఆన్లైన్ వచ్చిన బట్టినందరిని బట్టి స్తోత్రంలో ప్రభావం రాలేకపోయారనైనా వారిని జ్ఞాపం చేసుకోండి ప్రభుత్వ తండ్రి మీ బిడ్డన్ని సొత్తుగా మేము మా యొక్క ప్రార్థనలు తీసుకురావటం తీసుకురా మంచి సమయాన్ని బట్టి స్థుతి చూసుకోవచ్చు తండ్రి మమ్మల్ని మా సమస్య చేసుకుంటూ ప్రార్థన అందుబాటులో చేయండి సార్ పరిస్థితుడా మహోన్నతుడ సర్వోన్నత సర్వాధికారి సర్వకృపా వందనాలు స్థితి ప్రభావం లేని బాబు మాకున్న ప్రభాన మహాత్ అద్భుత కార్యాలయాన్ని తీసుకున్నదేవాన్ని తీసుకున్నా అనేక మేడల్ని పొందుకుంటున్నాం ప్రభావ తండ్రి ప్రభాన మమ్మల్ని మేము ఇంకా ఇంకా తగ్గించుకునేవాల్సి ఉన్నాయి కావాల్సి ఉన్నాయి ప్రభావ ఆయన చేయండి ప్రభావం దయచేయండి ప్రభావ మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు తెలుసుకుంటున్నాం మీరు పెట్టిన ప్రేమత మా మంచి దేవుడు తండ్రి ప్రభాన్ ఆయన ఎందరో దినం నుంచి చూడలేక తండ్రి ప్రభావ చాలా గర్భంలో కలిసిపోయి మాకైతే గొప్ప అవకాశం ఇచ్చి ఆయన మిమ్మల్ని ఆరాధించేటప్పుడు మాకు తెలియ అవకాశాన్ని బట్టిన కృతజ్ఞతలు వందనలు తెలుసుకుంటున్నాము అడవి వాటి కంటే ఊహించుట్టు వాటి కంటే అత్యధికంగా ఇచ్చిన మా దేవుడు మీకు వందన ప్రభా కృష్ణ ప్రభావితం ఏకరీతిగా ఉన్నవాడు తండ్రి ప్రభా నాయన ఫలించే కొమ్మలుగా తండ్రి ప్రభాయన అయ్యా మీరు ద్రాక్షలమని చెప్పి ఉన్నారు ప్రభా ఆ తీగల ఆ ద్రాక్ష ఏ ప్రవహిస్తుందో ఆ కూడా అదే ప్రవహిస్తుంది ప్రభావ అటువారమే మాదిరి పరిచయం చేసే వారంగా చేయండి ప్రభావగా చేసుకునే వారముందులో మేము వింటున్నాం ప్రభు నైనా ఇటు దశలో నాయన మమ్మల్ని ఏ విధంగా భద్రపరచుకోవాలి ఆయన వాక్యానుసారంగా ఏ విధంగా నడుచుకోవాలి అంటే అనేక మార్పులను బోర్డించి శాస్త్రాలను చెప్పి ధర్మశాస్త్రమును వర్ణించి వివరించి తండ్రి బవ్వా అనేకులకు చెప్తున్నాము కానీ ఆ జీవితం మానలేదు ప్రవ్వ ఆయన దయచేసి క్షమించండి ఆయన దయచేసి మన్నించండి ముందుగా మేము నడుచుకోండి తండ్రి అనేకులకు శుక్రవరంగా ఉండేటట్టు మాకు సాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి విలువైన మాటలు తండ్రి బొబ్బా మేము చెప్తే ఎవరు మారడం లేదు కానీ మీ మాటలు చెప్పినప్పుడు తండ్రి అక్కడ కార్యం జరిగించవు తండ్రి ఆయన కాబట్టి మేము అతిశయించి గర్వపడిన ఆయన సువార్తను గిరగల్లవారంగా కాక తండ్రి కట్టించుకొని మీ మాటలను మిమ్మల్ని కనబడితే వారంగా మేము సాయం చేయండి ఆయన ఇస్తున్నటువంటి కొడుకు ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుంటున్నాం మహోన్నత కంటి ప్రభుత్వంగా చెప్పబడుతుంది వాక్యం ఆయన మా విద్యిండి ప్రభుత్వ వాక్యానుసారంగా నడుచుకునే వారంలో సాయండి చేయండి తండ్రి అయితే అదే విధంగా ఖండి ప్రభు అనేక టార్గెట్ చేసుకుంటున్నాం తండ్రి నాయన కోవిడ్ గురించి బాధపడుతూ మరణిస్తూ అంటే కలిపే ధైర్యం కోల్పోతూ ఉన్న ప్రతి విధానం నాటకం చేసుకుని వర్ణించిన వారి కుటుంబాన్ని నాశనం చేసుకోండి వారికి సహాయం చేయండి చేయతం రక్షణ చేయండి ప్రభావ ఎవరైతే తండ్రి ఇంకా డెత్ బెడ్ మీద ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అనుకుంటున్నాను సహాయం చేయండి అంటే ప్రభావం ఎంతో మందిని స్వచ్ఛపరిచి ఉన్నారు ప్రభా ఆయన నా స్నేహితులు తండ్రి అబ్దుల్లా కాజేవాళని నాశకం చేసుకోండి ప్రభావ డిపార్ట్మెంట్ లో ఉండగా కరోనా వచ్చి ఉన్నది ప్రభావ హోమ్ క్వారంటైన్ లో ఉండగా స్వయం వల్ల చేస్తూ ఉన్నారు బ్రహ్వా ఆయన వారికి సహాయం చేయాలి స్వస్థత పరిచయండి బ్రోహ ముట్టండి ప్రభు ప్రార్థించమని అడిగి ఉన్నారు ప్రభు ఈ రక్షణను కూడా వారికి బయట చేయడం అదేవిధంగా రజేష్ నిజం ఆయన సిస్టర్ని కూడా నాశనం చేసుకుంటాడు ఆయన ఏసే దేవుడు అని వారు ఉన్నట్టు వారి ఇప్పుడు రక్షణ బయట చేయండి గొప్ప కార్యాలయం చేయండి బ్రహ్వా తండ్రి ప్రభావ మా చిన్న వెంకట సుబ్బయ్య గారిని స్వచ్ఛపరిచుకున్నారు తండ్రి కరోనా నుంచి మీకు ఆ అమ్మగారు వేసుకోవరే అమ్మగారు కంటి బ్రవ మన మృతి చెంది ఉన్నారు బ్రవ మీ అందరు నిద్రించి ఉన్నారు బ్రవ మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి కావాల్సిన నాయన ఆదరణ దాచేయండి ధైర్యంగా దాచేయండి అదే విధంగా కంటి ప్రభావ నాయన వేసపాలను డాక్టర్ గారు ప్రారంభించండి సంపూర్ణ స్వత్సండి పొడిదించండి తన అనేక లేదా గొప్ప కాకి నిలబడితే కరోనా జయించిన వ్యక్తిగా డాక్టర్లలో ఒకటిగా ఈ డాక్టర్ కండి ప్రభావా ఇంకా గొప్ప కార్యాలయానికి పంట పొలాలను నాశనం చేస్తూ సభ తీసుక వాటిని కట్టడి చేయాలని ప్రభుత్వాలు రైతుల కంటే ఇంతగానో కొన్ని పోతు భిన్న దగ్గర ఉంటాయి నాశనం చేసుకోండి సహాయం చేయండి అంటే సభ ముఖ్యంగా ఆదరణ దానికి రక్షణ దాచేయండి సంఘాలను బట్టి ప్రారంభిస్తున్నాం సంఘాలలో ఉన్న కాపరల నుంచి పాటు వరకు అంటే ప్రతి ఒక్కరు భయభక్తులతో వణుకుతో సంఘ అనేక కాపురాల కంటే చెత్తవారిగా ఉన్నారు కానీ మీతో ప్రసంబంధం లేక దినంతా గడుపుతూ వస్తున్నారు ప్రభావారి జ్ఞాపకం చేస్తూ ప్రభావాలని మరొక అవకాశం అనుగ్రహించమని వీడికి అదేవిధంగా చంద్రప్రభ ద్వేషధారులైన క్రైస్తవులు ఇవ్వనులు చండీ ప్రభావ పుత్రుని పోతూ నాయన అయ్యా తండ్రి ఆ పురుషుల నుండి ఒక్క అంటే ముద్ద జాలు ప్రభావం మొత్తం తిరగొట్టడానికి కాబట్టి ఆయన ఒక్క ఆయన ఒక్క పాపాత్మ వాళ్ళు ఒక్క పాపాత్మ చాలూ ప్రభావం చెప్పానికి అటువంటి సంఘాలను అన్ని గమనించుకున్నాం ప్రభావ ఆయన ఈ బుద్ధి చెప్పండి జ్ఞానం చెప్పండి ప్రచారించండి గర్పించండి ప్రభుత్వ సహాయం చేయండి ప్రభు ఆయన వారి ఆటలు సంగంలో సాధనీయుండీ ప్రభు ఆయన ఈ సంతో ఆయన చే తప్పులు తీసుకున్నారు వారిని హెచ్చరించమని నేర్పించారు ఎవ్వరంలోని చెడగొడుతున్నారు ప్రభావ విశ్వాసుని చెడగొడుతున్నారు వాళ్ళకి అనేకమైన భారములు వారి మీద మోపుతున్నారు ప్రభుత్వ సహాయం చేయండి వారికి ఆయన విశ్వాసంగా నడిపించండి అదేవిధంగా ఈఎంఎల్ ద్వారా ఈమెయిల్ ద్వారా జరుగుతున్న సేవలు బట్టి మీకు పొందడం ఇంకా నువ్వు తండ్రి ప్రభు ప్రజల అక్కడ మారు మనుషుల నూతన క్రియ చండ్రి ప్రభా పశ్చాత్తాపము అంటే శ్రీ శ్రీ దేవుడు అని వాళ్ళు తెలుసుకునేది అదే విధంగా తండ్రి నైనా ఈ సమయం దాని పరిస్థితుల్లో పొందడం ఇంకా సంపూర్ణ కిడ్నీలో ముట్టండి బ్రెయిన్ ముట్టండి సహాయం చేయండి చిన్న జాతీయం చేసుకోండి ఆ బిడ్డ సహాయం చేయండి ప్రభుత్వం వందనాలు చూపించి ఆ బిడ్డ చూస్తున్న కృషి వందనాలు పంపిస్తున్నాం తన కుటుంబాన్ని చేసుకుంటే కృష్ణ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావాలని సహాయం చేయండి ప్రభుత్వ వారి జీవితంలో ఇంత మహాద్భుతాలు అభిరా భూముడు ప్రభు నాయన ఆలోచన కోల్పోయినాడు జ్ఞానం పోయింది మంత్రం లేని దశలో ఉంటున్నాడు ప్రభుత్వ అది చెప్పరాని బాధ ప్రభుత్వం మీర ఈ చేయండి ప్రభుత్వం కొత్త కార్యాలని చేయండి బాధ్యత జ్ఞాపకం చేస్తుంది నాయన సహాయం చేస్తున్న ఆయన వారికి మధ్య సేవ చేస్తున్నటువంటి ఈ సేవకుంటే ప్రభావం కుటుంబానికి ఖండి ప్రభావి అనేక విషయంలో ఏవైతే అదేవిధంగా ఉన్న ప్రతి సభ్యులను జ్ఞాపకం చేస్తాను నేను అందరూ మహా గమని ప్రభావం కాబట్టి జ్ఞాపకం చేస్తాను ఇంకా గొప్ప విత్తనాలు పెట్టుకొని సాయం చేస్తాను ఆయన ఆశ్చర్య కార్యాలను చేయించు వాడి తెలుసుకుంటున్నాం ప్రోగ్రాం ప్రతి పది మంచి ఆరోగ్యంతో పాటు ఆయన గొప్ప కార్యాలి నీకు తెలుస్తున్నాను తండ్రి నేను నీ నాం బట్టి నీకు వర్ణాలు ప్రభావం ప్రభావతి రోజు సరికి తీసుకొచ్చి మాకు ఆహారం ఇచ్చి మన బాగుపడుతున్నాడు దానిని బట్టి నీకు వర్ణాలు నీకు తెలుస్తున్నాం ప్రభాస్ చేసిన ప్రతి పాదం తోటి మేము కూడా తీసుకున్న ప్రభాస్ అండి ప్రభావం చేస్తున్నాం తండ్రి ఆయన ప్రభావాలకి గొప్పది కనుక ఆ ప్రాధం మీ చేత ప్రతిపాదం అవుతాం తండ్రి నీకు తండ్రి నీ దృష్టికి తీసుకురాబుంటే కొందండి మా సవసరం పెద్ద అవసరం సమానంగానే ప్రభావ మీరు జవాబు ఇచ్చేవారుగా ఉన్నారు ఇంకొందండి మేము ప్రార్థన చేసిపోయినాను మా ప్రార్థన తీర్చేవారుగా ఉన్నారు ప్రభావి అంటే గొప్ప దేవుడు కలిగి ఉన్నందుకు అండి వస్తుంది ఇంకొక చేయగానే వస్తున్నాను తండ్రి ఆరాధిస్తున్నాను ప్రభావం నుంచి శక్తులు మీరు గొప్ప కార్యం పడితే ఎంత వందనాలు అండి ఏ రీతిగా గతం కానీ సత్తుగా మమ్మల్ని మార్చుకున్నందుకు ఎంతో వందనాలు తెలుస్తున్నా ప్రవాసం ఆ పట్ల తండ్రి జాలి పట్టినలు కనికం ప్రవాహ సందేహాల ప్రభావం నీరు వేసి రక్షించలే కాకుండా తండ్రి ఊరేగించిన ఒక దేవుడు ఉండవు నీకు వందనాలు దేవుడుగా ఉండవు నీకు వందనాలు సుఖాం ప్రమాత్రం యోగ్యత లేదని ప్రభావం ప్రభావ నీటి వందనాలు సుఖలు తెలుస్తున్నాం తండ్రి సహాయం చేస్తున్నాడు దీనికి దాకా వందలు ప్రభావిత నా హండ్రెడ్ డేస్ ఎనా నీ బెడల్ సిక్స్ తర్వాత మిలిచిన చక్కని బట్టి మీకు వందలు మీ డబ్బులు తెలుసుకున్నా తర్వాత ఎలా అడిగి లాక్ డౌన్ లో ఓకే వంట ఆఫీస్ లోపలి వేన ఇక్కడ మహమ్మద్ మహమ్మద్ స్వరక్కి ఇన్నీ దృశ్య కాపాడు చింత మరణాంతా ఈ వైరస్ బాగుంటున్న పడి ప్రభు ఎంతగా చమగ కుటుంబాలు ఎంతగా చమలుందల ఫలితాలు చూపించలేము ప్రాంతంగా ఎంతో ఊరుకు తగ్గితే ప్రతి ఒక్క మనుషులు సమయంలో అనుభవించిన కైవలికలు పాపంలో వాడి కష్టంలో వాడి రోగంలో వారి గత నిలు కల్పించిన వాటి నుంచి పట్ల మంచి మనుషులు వారికి వాళ్ళని వాడిని పాపం ఆకర్షించుకోవాలని ఈ రోజు కూడా తర్వాత ఇంకా వైరస్ డాక్టర్స్ ఏం చేయలే తర్వాత ఏం ఏ ట్రీట్మెంట్ స్థితిలో ఉన్నారు కదా డాక్టర్ కానీ నర్సెస్ కానీ ఎంతమంది డాక్టర్స్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోతున్నారు డా మీ యొక్క కనకన చూపించండి తర్వాత మీకు మనుషులకు అసాధ్యం లేదు కానీ మీకు అసాధ్యం లేదు ఏదో లేదని అనుకున్నాను నేను అనుకరించండి తర్వాత మరోసారి జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం మా దేశాన్ని మళ్ళీ బలినత నుంచి బామ్మించే దేశంలో మా దేశాన్ని మార్చండి ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకోవడం లాగినట్టు దేశానికి ప్రకటించే మహాసేవకులను లేవడెత్తమని ప్రార్థిస్తున్నాను చివరి వ్యాఖ్యలు చేసినట్టువంటి వాటిపర చివరిలో ఇవన్నీ గ్రహించి మనుషుల నుంచి బలపరచలా చరిత్రన వాటిని మీరు కట్టే వాళ్ళని చరిత్ర వాటిని బాగు చేసేవారు నచించిన వాళ్ళని గెలిసి రక్షించే వారికి అబ్బాయి సొంతపరచండి పుట్టుకోండి మలని బాడు క్రిస్టింగ్ సొంత పరచండి ఇతరు సాక్ష్యం వెళ్ళి పెట్టుకోండి ఇప్పండి ఆయన దాసు బిడ్రెల గురించి ఇద్దరు స్వచ్ఛపరచండి వాళ్ళని ఇతరులకు సాక్ష్యం వెళ్ళి పెట్టుకోండి నేను ప్రవేశిస్తే ఆచరించండి ముఖ్యంగా చక్రవర్తి వారి ఫాదర్ నిండి అయితే మళ్ళీ లంగ్స్ లో ఉన్న ప్రాబ్లమ్ నుంచి అయితే లంగ్స్ లో ఇక్కడ పల్సింది ప్రభావం వచ్చింది ఇంకా ఆకు తెచ్చింది అనుభవించండి తిరిగి నార్మల్ అనుభవించి మనకి అందిస్తున్నాను కుటుంబానికి ఆధారపడి బిడ్డలండి తెచ్చింది పాల్గొంటున్న ప్రతి బ్రదర్ ని ఆశ్రయించండి వారి కుటుంబాన్ని ఆశ్రయించండి సత్యం సర్వ సత్యం నడిపించి ప్రయత్నించేటండి మీకు సాక్షి నిజ పెట్టుకుని ఈ రాత్రి వరకు పరచుకుని పేసి పేసి పరిస్థితున్న రాధిస్తున్నాం తండ్రి సార్ నెక్స్ట్ అవుతున్నాం సార్ సార్ హలో చేశాను కదా ఓకే నేను చేస్తాను చోరగా మన సమస్య మహాకరుడు మహోన్నతులైన మా ప్రియైన పనులొకటి తండ్రి నన్ను మన దేవ కనికరా పూర్ణ ఉన్నత సర్వాధికారి సర్వోన్నతిగా సర్వశక్తిమంతుగా మీ కృపా కనికరాని మీ దయా దాక్షణ్యాన్ని బట్టి మీకు ఉన్ననాలు తండ్రి మీకు ఈ రోజు చుట్టులో మేము ఉండడానికి కేవలం కారణం మీకోవే మా ప్రాణా కటాక్షణ కారణం ఆయన ఈ రోజు ఒక మమ్మల్ని తికించి బలపరిచి నేర్పిస్తూ ఉన్నాడు స్థాటండి నా ప్రభావానికి పొందాలి అంటే మొత్తం ఏంటంటే మా పుస్తకంలో మీ తల్లిదండ్రు కొరకు జీవించే భాగ్యాన్ని ఆ కలికలను అనుగ్రహించే తర్వాత మనం బ్రతకొచ్చి బట్టి స్థోటం మా తండ్రి రోజు మీరు మాట్లాడిన మాటను బట్టి మీకునాలి గొప్ప ఆ మీరు అక్కడ నాసనం అవుతున్నాయి ఈ దినాల్లో మమ్మల్ని కాపాడుకుంటూ దిగుబాటు ఆ అబద్ధ పదవి పెద్ద ప్రవచనాలు మా పొవ మొత్తండి అటు విషయంలో జాగ్రత్తగా ఉంటుంది మొత్తం అటు బారిని పడి నశనాన్ని నాశనానికి పతనావైపోతున్నటువంటి వారిని మా ప్రావా మరి రక్షణలో నిర్పించడానికి మమ్మల్ని వాడుకోనమని అందుకు మమ్మల్ని కావాల్సిన ఆత్మ అభిషేకము మొత్తం ఆత్మ నింపుదల శుద్ధాత్మ యొక్క శక్తి మాకు కావాలని మా ప్రభుత్వా మరి మీ ఆత్మ అనేది మానవులు లేకపోతే మీ అభిషేకం అనేది మాకు లేకపోతే మీ ఆత్మజ్ఞానం మాకు అనుగ్రహించబడకపోతే మేము వాటి నుంచి తప్పించుకోలేము సర్వసత్యం గురించి వెళ్ళలేము విడుదల పొందలేము నాయన నాకు మాకు అర్థం కాదు మేము ఏ స్థితిలో ఉన్నామో ఏం చేస్తున్నాము ఎటు ప్రయాణం చేస్తున్నాము మా గురి మాకు గమ్యం ఏమిటో మాకు తెలియదు నాయన కొన్ని సార్లతో భారంతో గురి కరిగి అడుగులు మిలికి వేస్తాం మధ్యలోనే మాకు ఒక ఆత్మ జ్ఞానం నడిపించలేని కారణాలు మా ప్రభుత్వ ట్రాక్ తప్పపోయి మా తండ్రి మా బ్రతుకులు మా ప్రభుత్వం విచ్చిన్న మా ప్రభుత్వ పతనాలకు బిగారిపోయేటువంటి పరిస్థితులు మా బ్రతుకులు వాటి ఉంటాయి మరియు అలాంటి విషయంలో అలర్ట్ గా ఉండాలంటే కేవలం మీరు కావాలనే విషయం మాతో మాట్లాడిన విధానం పెట్టి పొందనాలు దర్శనం అభిషేకించండి మీరు మాట్లాడి మాపట్టు మీకు కావాల్సిన మరింత జ్ఞానము కాపాదాన్ని బయట చేయండి కనికరించి నడిపించండి అదేవిధంగా మనం ప్రత్యేకంగా చేస్తున్నాం ఇక నూట రెండు రోజులు మా ప్రాంత విజయవంతంగా ఈ రోజు ఈ ప్రార్థనలో మా ప్రసండి అప్పుడు ప్రతి రోజు మేము ఈ విధంగా ప్రార్థనలో మీకు అవడానికి మీరు మాకు సహాయం చేస్తారు విజయవంతంగా ఈ ప్రార్థన ఫలితం మా ప్రభా జవాబులు మేము పొందుకున్నాం ప్రభుత్వ మతండి మరణకరమైన మా ప్రభావం మీరు అద్భుతాలు జోక్యం చేసుకుని అద్భుతాలు చేశారు విడిపించారు బలపరిచారు ప్రభుత్వ ప్రాణాంతకమైన పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వండి కోవిడ్ నుంచి కూడా ప్రభుత్వం అండి ఆ కోవిడ్ మా ప్రభావ వ్యాధి సోకపోయినా అక్కడికి వెళ్ళినటువంటి వారు మా ప్రభుత్వ మరి ఆ పరిస్థితులను బట్టి భయపడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం కానీ మా ప్రభుత్వ మరి అలాంటి మా ప్రజల్ని చక్కటి తండ్రి గారిని ఆనంద గారిని మీరు విడిపించినది దాన్ని బట్టి మీకు స్టోటల్ మరి మీకు స్టోటలు ఉన్నాయన తండ్రి మరి అదే మరి ఆర్ట్ మాట చిన్న జాషి మాతో పాటు బంక్ అభివృద్ధి మాట్లాడుతున్నట్టు బాధపడుతున్నటువంటి బంక్ పరిస్థితుల్లో మీ సేవలు పట్టణంలో మా ప్రభుత్వంలో సహాయ విధంగా మా ప్రభుత్వంలో చేసిన సహాయాభిలో చేసిన సహాయాన్ని స్వతం సంపూర్ణ ఆరోగ్యం శక్తిని బలమను కాపులను అనుగ్రహించాలని ఆదరించిన సంపూర్ణ వాళ్ళకి ఇంకా అనుగ్రహించాలని సాధన చేస్తున్నాం పాజిటివ్ న్యూస్ వెళ్ళడానికి జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రం వారు మరి ఆడు మంది చేతులు పరికర్తంగా నియమంగా మా ప్రభుత్వ ప్రత్యేకంగా జీవించడానికి ఆ తల్లి రాజ్య వారసులు సాధించబానికి సహాయం ఇచ్చే ప్రార్థన చేస్తున్నాం ఆయన దీనిలో ఉన్న ప్రతి ఒక్క పేరు పేరు చేసుకోండి కనిపించండి మా ప్రభుత్వ ప్రార్థన చేస్తున్నాం ప్రస్తుతానికి అవకాశం లేదు ప్రార్థన చేస్తున్న అవకాశాన్ని మాకు కల్పించండి ద్వారా కరవల్లిపోయింది చక్కబడినట్లు సహాయం చేయండి ప్రభుత్వించండి ఆయన కావాల్సిన కాంట్రాక్షన్ దయచేయండి కావాల్సిన వండర్లు దయచేయండి ప్రభుత్వ పరిచయం అర్థం కాకుండా ప్రజలు మా ప్రసంగ తల్లి కట్టి మా ప్రభావాన్ని చేత దర్శించబడి మా ప్రభుత్వ రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని ఆ పనిచేయలు అర్థం కాకుండా ప్రోత్సహించమం చేస్తున్నాం అందరూ అంతటా మాల ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వారు మా ప్రసంగి చెప్పలేదు అందలేదు నేను రక్షించి వారు అందరూ మా ప్రభుత్వం రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని అవగా ఆ ప్రాంతాల్లో ఆ ప్రజల పరిస్థితి కాల్సినటువంటి ఫలాంతులు మాకు అనుగ్రహించి మనం వాడుకున్నామని బీజేపీ వారికి చేస్తున్నాం ప్రభు చూపించిన నడిపించి మా మహిమ ప్రభుత్వం ప్రార్థం చేస్తున్నాం కరోనా బైక్ అనేటువంటి ప్రభుత్వం ప్రపంచాన్ని వినిపిస్తా చాలా మంది మనుషుల గురించి అన్ని ప్రభుత్వం గంగమాత్ర చెప్తున్నారు తప్పని చూసి అందరూ మనుషులు చేసే ప్రయత్నము మా ప్రభుత్వం వ్యర్థ ప్రయత్నాలు అని మా చేతులు ఏమీ లేదని ఆధారపడితే తప్ప మా ప్రతి మా ప్రభుత్వం ఏమాత్రం సేల్ చేసుకోలేమని అర్థమయ్యింది కనిపింగ్ చేసుకుని కనికరించి ఒక మా ప్రభుత్వం ప్రార్థం చేస్తున్నాం ప్రభుత్వం కొందా ఇక్కడ ప్రజలు ప్రపంచంలో ప్రతి జాతి మా ప్రజల భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా మా టైం నుంచి పాపము చేయకుండా సృష్టికర్త దేవుని తల్లి మీడియాని ఎరిగి అంగీకరించడానికి రక్షణ పొందడానికి ప్రభుత్వం అందరూ అంతటా రక్షణ పొందినట్టు సహాయం చేయండి ఒక నశించకుండా కరికరించమని మా ప్రాంతాన్ని కాపాదించుకుంటున్నాం సహాయం చేయండి మా ప్రభుత్వ అతని మా ప్రాంతాలను మా రాజ్యపాలను చేస్తున్నటువంటి దురాత ప్రభావం నాశనమైపోయింది కదా కావలసినటువంటి మా తల్లి అధికారులకి మొత్తం కావలసిన జ్ఞానముగా ఇచ్చేయండి లేదా ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రజలను నడిపించాలి పరిపాలన జరిగించాలి విషయం సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వాలు అర్థమైన రాజకీయాల ప్రభుత్వ తండ్రి ప్రభుత్వ తండ్రి అలా చేస్తున్న ప్రభుత్వమైన పరిస్థితులు చేయడానికి ఆ పరిపాలన చేయడానికి సహాయండి అధికారులకు రాజకీయ నాయకులకు అని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభుత్వించిన ప్రభావం కోట్ల అదేవిధంగా రైతుల కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ పరిస్థితుల్లో మా ప్రభుత్వ తండ్రి ఆ రైతులు ఎంతో మంది ప్రభావం రకాలుగా నష్టపోతున్నారు పంట పరి చేతికి రాక వచ్చినప్పటికీ దళాల మధ్య మాసిపోయి సిండికేట్ల ద్వారాను పిగుల ద్వారాను రకరకాలుగా నష్ట మా ప్రభాన తండ్రి ఇంతమంది చచ్చిపోతున్నారు బయట ఆత్మహత్య అరికట్టమని అర్థం చేస్తున్నాం రైతు నష్టపోతే రైతులు ప్రభుత్వ ఆహారం ఉండదు బయకు కటకాలం పక్క ప్రభావ నిధులు మరో పక్కనే మెత్తలు దండ ఆర్థిక మాన్యం మరో పక్క చేసి మా ప్రభుత్వ భయంకరమైనటువంటి మా ప్రభుత్వ తండ్రి మా తల్లి నిరుద్యోగ సమస్య ఇవన్నీ ప్రభుత్వ తల్లి ప్రపంచం మెలిగిపోతున్నారు కనిక నుంచి క్షణించి మీ ఆత్మకార్యం జరిగించమని ఆశ్వించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఎలా మారినప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేనేం చేయలేని శాతకాలుగా మేము మిగిలిపోకుండా ప్రభుత్వ తల్లి స్వార్థను మా ప్రభుత్వ అందించడానికి ఒక ప్రతి పనిచేయడానికి సహాయం చేయండి మేస్ ద్వారా ద్వారా మా ప్రభుత్వ తల్లి మా ప్రభుత్వ మా ప్రాడు మీ ప్రతి ఒక్కరికి మీ స్వార్థను ప్రకటించడానికి సహాయం చేయండి లేక మేము పెట్టుకున్నాం ఆ తల్లి ప్రభావం వారికి రీచ్ సాయం కావలసిన వందలు దానికి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సాధించడం ఈ రోజు చాలా మరి నెట్వర్క్ ప్రాబ్లం మేము అనుకుంటాం క్షమించిన ప్రభుత్వం అతను మా ప్రభుత్వం అధ్యయనం తొలగించండి ఆత్మకాలం జరిగించిన కార్యక్రమం పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు మా ప్రభుత్వండి మరి ఆన్లైన్లో క్షణ ప్రతి ఒక్కరిని కూడా పేరు జ్ఞాపకం చేసుకుని నడిపించింది మహిళలు చేయడం ఏం చూపిస్తే ప్రశ్నలు ప్రార్థన చేస్తూ సమస్య అపరిశుద్ధి అపరిశుద్ధి ఆయన జీవ అధిపతి రాయడం ధ్యాని ప్రభావం గొప్ప దళితులను బట్టి నీ కొంత నాలుగు రావు ప్రభావ ముఖ్యంగా చెప్పిన ప్రభావ విజయాన్ని మీరు అనుగ్రహించాలని నీకు కొందరు నాలుగు స్త్రూత్ర స్తోత్ర నా పని చూసుకుండా రాజాయా దీనికి మనికిరాని వారిని మట్టివారి మట్టివారి వెయినప్పటికీ ప్రభా నీ కుక్షేతన్ ప్రభా మమ్మల్ని ప్రభా సజీవ లెక్కలో ఉంచి ప్రభా అయ్యా నీతిని నిలబెట్టుకుంటున్నావు తండ్రి బలపరుస్తున్నది కొందనాలు ప్రభా ఎదుగునైనా ముఖ్యంగా ప్రభావిత ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరి మీద కూడా మీరు ఏం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నావు ప్రభా ఎదుగునైనా మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ప్రభావ మీ చేతికి ఖర్చు చెప్తూ ఉండగా అయినా అయ్యా ఎవరికైతే మీ స్వస్థపరుతున్నారు ఎవరి జీవితాల్లో మీరు కార్యం చేస్తున్నారో మరి ఒక ఎవరికైతే రక్షణ భాగ్యం లేదో వీళ్ళలో వారికి మీరు రక్షణ భాగ్యాన్ని కూడా అనుగ్రహించి ప్రభా మరి చిన్న జాశ్వాని పెద్ద జాశ్వాని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మరి ప్రభా సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించిన దేవానికి పొందనాలి తండ్రి మా నాన్నగారు కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ఆయన కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థత మీరు ప్రభు ఆయన అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా మీరు ఏదైనా చిన్న చిన్నగా ప్రభావం లోపం మరి శరీర బలహీత ఉంటే దాన్ని కూడా సంపూర్ణంగా స్వస్థపరచమని మేము ప్రాధాన్యం పడుతున్నాం ప్రయత్నం చేయించున్నాం ప్రభా స్వార్థులను ప్రతించాలి నాశపడుతుండగా అయ్యా కృత జ్ఞాపకం చేసుకునండి తండ్రి అయ్యా నిశ్చితమైతే తండ్రి అయ్యా స్వార్థ అందనే ప్రాంతాలకు స్వార్థను ప్రకటించడానికి ప్రభుత్వ ప్రయాసపడుతుండగా ఆయా టెక్నాలజీని ఉపయోగించుకుని ఆయా స్వార్థను ప్రకటించడానికి అయ్యా మేము కూడా ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రభావ ప్రాంతాలను దర్శించి మీ ప్రభావం మరియు విలువైన మాటలను వారికి చెప్పిన ఆయన మార్గాన్ని వారికి చూపించాలని ఆశపడుతుండగా మీరు కార్యం చేయమని ప్రార్థించాము తండ్రి ఇదిగోనైనా మరి మిడతల దండ్రి దూరపరచండి ఆయా మరి ఈ కరోనా వ్యాధిని కూడా నిశ్చితమైతే ప్రభుత్వం కూడా దూరపరచండి అయినా ప్రభు ఇదిగో రైతులు మరి ఇతర తరాల మరి వర్షాలు పడుతుండగా మరియు మొక్కలను వేయిస్తుండగా మీరు నుండి సహాయం దయచేసి ప్రభు ఆయా ఎటువంటి ఇబ్బందులు ప్రభు ఆయా సమృద్ధిని అనుగ్రహించమని ఈ మనులన్నీ మీ రాజ్యంలో ప్రవేశ ఈ మనులన్నీ మీ రాజ్యంలో చేసుకొని ప్రభావి ప్రతిఫలం దయచేమని ఏ శాయ శక్తిగా అయితే నామని అడిగినప్పుడు ప్రార్థించి మన ప్రవ్వేసి క్రీస్తుక కృప సమాధానం నడిపి మన అందరికీ సదాకాలం తొడగిందిన దాకా ఆమె సార్ అందరికి ప్రజల సార్